తెల్లరంగు చీర పెద్దగా ఏం బాగలేదు తెల్ల రంగు చీర కట్టుకుంటే అన్ని వర్ణాలు ఒకసారి కట్టేసుకున్నాయి నల్ల రంగు అయితే ఏ వర్ణము లేనంటే అసలు ఆకాశానికి వర్ణమే లేదు చదవండి ఆకాశములకు ఏ రంగు లేదు కంటికి కలబడనిది అంతే You cannot judge with the naked eye. ఆకాశ నిర్ణయాన్ని బౌద్ధికంగా బుద్ధితో నిర్ణయించవలసిందే తప్ప కంటితో చూసి నిర్ణయిస్తాన సాధ్యపడదు సర్వవ్యాపీ అణువుని చుట్టి సర్వవ్యాపి అంటే అర్థం ఏంటి అణువుకి అణువుకి మధ్యలో కూడా ఉంది అణువు మధ్యలో కూడా ఉంది ఇటువంటి ఆకాశం ఎక్కడో పైన కనబడుతున్నదని నీలం నీలం రంగు కలిగిందని అంటారు ఇది అంటే కదా అంతే స్కై ఎలా ఉందిరా ఆకాశం ఎలా ఉంది ది స్కై ఈ బ్లూ ఎల్కేజీ లో పాఠం చెప్పారు ఈ మాట స్కై ఈస్ బ్లూ ఎక్కడా బయటికెళ్ళి చూడు తెలుస్తుందన్నా బయటికెళ్ళి చూస్తే ఏం తెలిసింది నీలంగా కనబడింది ఎందుకు నీలంగా కనపడింది అంటే ఆప్టిమెట్రి దృశ్య భ్రాంతి కింద ఉన్న నీళ్లలు పైనన్న నీళ్లు మధ్యలో ఉన్న సూర్యప్రకాశం ఒకదాని నుంచి ఒకదానికి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇదంతా చెప్పాలి ఇప్పుడు ఎల్కేజిలో సంపూర్ణ అంతర పరావర్తనం చెంది కాంతి అలా నీలంగా కనబడుతోంది ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి ఎల్కేజీలో ఎలా చెప్తాం పాఠం చెప్పలేం ది స్కైజ్ బ్లూ అవునా ఆకాశ నీలంగానే ఉంది ఇప్పుడు ఎల్కేజీ చదువుకున్న పాఠం పీజీకి వచ్చిన తర్వాత కూడా అదే వెల్లువేసింది అప్పుడేమైంది ఆ అనుకున్నది నిర్ధారణ చేసుకోవాల్సిన అగత్యం ఉందా లేదా అలాగే చిన్నప్పుడు ఎన్నో అనుకున్నావు ఎన్నో ఇన్హిబిషన్స్ చైల్డ్హుడ్ మెమరీస్ ఇప్పటికీ కూడా చాలా మంది ఆ వెనక్కి వెళ్ళిపోతుంటారు వెనక్కి వెళ్ళి వాళ్ళ బాల్యంలో ఉన్నటువంటి విశేషాల గురించి వృద్ధాప్యంలో కూడా చర్చించుకుంటూ ఉంటారు ఆ ఆనందాన్ని మరలా అనుభవిస్తూ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీస్ జాయ్ ఫర్ ఎవర్ అని ఒక సూత్రం అంటే జీవితంలో వాడు ఆహా అద్భుతం అనుకున్నవన్నీ మైండ్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటుంది అనమాట ఈ ఆహా అద్భుతాలు వావ్ అన్నవన్నీ గుర్తుపెట్టుకుంటుంది అనమాట గుర్తుపెట్టుకుని ఎప్పటికప్పుడు వాటిని రిపీట్ చేయమని అడుగుతూ ఉంటుంది అన్నమాట అంతే కాబట్టి నీకు కలుగుతున్నటువంటి వ్యవహారంలో విషయానందములన్నీ జ్ఞానములన్నీ రిపిటేషన్ కేవలం రిపిటేషన్ ఇదేం మళ్ళా కొత్తగా పుట్టలేదు నువ్వు కొత్తగా ఏమీ అనుభవించడం లేదు మానవా నువ్వు కొత్త వాడివి కావాలి పాతవాడివే యాజ్ సింపుల్ యాజ్ ఇట్ చేసిన పనే చేస్తున్నావు నీ కోసం కొత్తగా పెంచభూతాలు మళ్ళీ తయారవ్వలా నువ్వు పుట్టిపోయినప్పుడల్లా పెంచభూతాలు తయారైతే చాలా ప్రమాదం వస్తుంది నువ్వు పుట్టినప్పుడల్లా ఈశ్వరుడు పుట్టిపోతే చాలా ప్రమాదం కాబట్టి శరీరము యొక్క రాకడా పోకడా జీవుని యొక్క దేహాంతర తోటి సమిష్టి అనే దాని మీద ఏ రకమైన ప్రభావం లేనే లేదు అది ఎప్పుడు అంటకుండానే ఉంది అసలు దానికి ఏ వర్ణము లేదు ఆ సమిష్టి ఆకాశానికి ఏ వర్ణము లేదు ఏ ఆకారము లేదు నిరాకారానికి మొదటి గుర్తు ఆకాశమే అందుకని మనం అందరం బ్రహ్మానందాన్ని పొందాలంటే ఏం చేయాలి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం పోయిన శ్లోకంలో ఏం చెప్పారు ద్వంద్వాతీతంగా ఉండమన్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు గగన సదృశ్యంగా ఉండమంటున్నారు ఎవరైతే అలా ద్వంద్వాతీతుడై గగన సదృశ్యంగా ఉన్నాడు అంటకుండా ఉన్నాడు నిర్వికారంగా ఉన్నాడు నిరాకారంగా ఉన్నాడు నిరవయవంగా ఉన్నాడు వాడు ఆత్మస్వరూపుడు సైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములు ఆధ్యాత్మిక లక్షణములుగా కల ఆత్మ నిర్మలమైనది విక్షేప దోషం లేదు మల దోషం లేదు ఆవరణ దోషం లేదు బాహ్య స్పర్శ వలన కలిగే దోషములేవి లేనిది లేదు జగత్తు లేదు జీవుడు లేదు కర్మలో ప్రవర్తించే దేహేంద్రియ మనోబుద్ధులకు సత్వ రజస్తలు ఉంటాయి మూడు గుణాలు లేదా వ్యవహారమే లేదు ఇవి జీవుడు అనాది జన్మ సంస్కారంలో ప్రోగు చేసినది అంతే ఓ మూట తెచ్చుకున్నాడు ఆ మూట ఖర్చెడుతున్నాడు మళ్ళా ఆ మూట నింపుతున్నాడు మళ్ళీ ఇదే మూట బరువుతోటి మరో దేహానికి పోతాం మూటను ఇప్పుడే ఖాళీ చేస్తే అవి వెళ్లే పని తప్పిపోతుంది గుడములు